నో లెటర్ స్పెండ్ సమ్ టైమ్ విత్ పర్సనల్ ఎఫెక్టివ్నెస్ అండి ఇది నేను తయారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు ఇది గ్రేట్ఫుల్లీ అడాప్టెడ్ పర్సనల్ వ్యక్తిగత ఎఫెక్టివ్ ప్రభావోపేతమైన ప్రభావోపేతమైన వ్యక్తిగత జీవితాన్ని జీవించడం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ప్రభావం అంటే ఏంటి ఇఫ్ ఐ టచ్ యువర్ హార్ట్ and if there is a change in your behavior my session is effective i have not touched your heart there is no change in your behavior so the, my session is not effective viktaraj sil poneno coffee announce చేసి eight 10 minutes lo ocheyandi 15 minutes teesukovaddali ani cheppa kada meerandaru ochesaru meeku athrayindi kada so my appeal was effective ఈ లెక్చర్ వినడానికి ఎందుకు రా తొందరగా సీరియల్ దాగిపోతుంది కదా ఇన్ఎఫెక్టివ్ నేను చెప్పలే చాలా స్పష్టంగా చెప్పాను మైక్లో చెప్పాను మైకులో చెప్పా ఏమిటి అందరూ రండి ఎవరు రాలేదు అనుకున్న పని అమ్మటంలా చెప్పేవాళ్ళు చెప్తున్నారు చేసేవాళ్ళు చేయటం లేదు అది ఇన్ఎఫెక్టివ్ అవుతుంది మరి పర్సనల్ ఎఫెక్టివ్ అంటే ఏమిటి సర్వతోముఖమైనటువంటి ప్రభావోపేతమైనటువంటి జీవితం జీవించటానికి కావలసిన బ్రిక్స్ అంటే ఇటుకలు ప్రతి గోడ ఇటుకలతో నిర్మితమే కానీ ఇటుకల కుప్పను గోడ అని దాన్ని ఒక పద్దతిలో ఏర్పాటు చేసినప్పుడు అది మసీదు కట్టొచ్చు మందిరం కట్టొచ్చు చర్చ్ కట్టొచ్చు ఇల్లు కట్టొచ్చు గోరి కట్టొచ్చు అది నీ కానీ ఇటుకలే వాడతావు ఇటుకల కుప్ప గోడ కాదు ఏ ప్రయోజనాన్ని ఆశించిన జాగ్రత్తగా పథకం ప్రకారం పునాదులు వేస్తావో అప్పుడది నిలుస్తుంది పనికూస్తుంది బేసిక్ యూనిట్ అనమాట అవునా పర్సనల్ ఎఫెక్టివ్ నెస్ వర్క్ ఏమిటంటే ఇక్కడ మోస్ట్ ఏమిటి మేకింగ్ ది మోస్ట్ ఆఫ్ ఆల్ ది పర్సనల్ రిసోర్సెస్ ఎట్ అవర్ డిస్పోజల్ నీకు అందుబాటులో ఉన్నటువంటి నీ శక్తి సామర్థ్యాలు సమయము తెలివి అనుభవము అవకాశాలు బంధువులు స్నేహితులు మిత్రులు అన్ని అవకాశాలని కూడా పరమ సద్వినియోగం చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం దానివల్ల టాలెంట్స్ ఎనర్జీ అండ్ టైం రిలేటివ్ టు వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ జీవితంలో నీ గమ్యం ఏమిటి నీ లైఫ్ ఏమిటి తెలుసుకోవాలి కదా తెలుసుకుని దానికే ఎప్పుడైతే వినియోగిస్తావో అప్పుడు నీకు తప్పకుండా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇదిగో వెళ్తూ వెళ్తూ ఆ రాజ్భవన్ రోడ్ లో గవర్నర్ గారికి డైరీ ఒక కాపీ ఇచ్చేసి వెళ్ళు మన కంపెనీ పేరు చెప్పని ఆయన ఇచ్చారు ఆయనకి ఏం చేయాలి ఫిబ్రవరి ఇరవై అండి గవర్నర్ గారికి ఎవరో ఒకరు కాసిని డైరీని ఇచ్చే ఉంటారు ఇది రేపు పొద్దుని ఇస్తే ఆయన ఏమనుకోడు మీరు కూడా ఏమనుకోకండి సార్ ఇంటికి వెళ్లాలి సార్ ఎఫెక్ట్ మీకు అర్థమైందా పోయేటప్పుడు పని చెప్తావేంది సార్ నువ్వు రేపు డైరీ ఇవ్వకపోతే ఏమైనా నరసింహం కోపాడతాడా నువ్వు కారణం చెప్పు విషయం చెప్పు వివరం చెప్పు రేపు పొద్దున వస్తూ సార్ నువ్వు అడగనే లేదు ఆయన ఒప్పుకోవడానికి తెలుసు మీకు అర్థమవుతుందని నేను చెప్పేది దెన్ వై థింక్ బెటర్ వీ విల్ బి ఏబుల్ టు మేక్ అ డిఫరెన్స్ పర్సనల్ ఎఫెక్టివ్నెస్ క్రియేట్ సక్సెస్ బీఎ స్టార్ఫార్మర్ వన్ స్టార్ టూ స్టార్ త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ లాగా స్టార్ ప్లర్ఫార్మర్ గా ఉండండి నాట్ జస్ట్ ఎన్ యావరేజ్ సోసో కంపెనీలో మీరు యూ మస్ట్ ప్రూవ్ యువర్ ఇండిస్పెన్సిబిలిటీ ఈయన లేకపోతే కంపెనీ ఎట్లా నడుస్తుందండి ఈయన లేకపోతే ఈ టీమ్ సక్సెస్ఫుల్ కాదండి ఉప్పు ఓసారి చెప్పిందట పప్పుతో అన్నేసి చూడు నన్నేసి చూడు అని తిన్నారా ఎప్పుడన్నా ఇది ఉప్పు వేయకుండా పప్పు ఎంత మంచి ఫస్ట్ క్వాలిటీ పప్పు అయినా నోట్లో పెట్టుకుని తు చప్పకుందని ఉమ్మేసి ఆ ఉప్పు కనుక తగిలితే ఇంకో ఇంకో గరి టొడ్డించు అలా ఉప్పులా ఉప్పులా అంటే రిక్వెస్ట్ ఏమవుతుంది సార్ విషమవుతుంది కషాయం అవుతుంది తిన దృష్టిలో పెట్టుకోండి ఓకే డెవలప్ ది ఎబిలిటీ టు థింక్ క్లియర్లీ అండ్ లాజికల్లీ స్పష్టంగా తర్కబద్దంగా ఆలోచించి సరియైన నిర్ణయాలు తీసుకునేటువంటి సామర్థ్యాన్ని అభివృద్ది పరచుకోండి స్ట్రక్చర్ యువర్ థాట్స్ అండ్ ప్రెజెంట్ ఐడియాస్ కొసివ్ అండ్ ఎఫెక్టివ్లీ అంటే మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే భావ సామర్థ్యాలు అవును సార్ రెండు రోజులు టైం టేబుల్ ఏంటి మీకే టాపిక్స్ కవర్ అయిందో అది ేషన్ స్కిల్ కవర్ అయిపోయింది శుభం టైం మేనేజ్మెంట్ వాయిదా పడ్డట్టుంది నా కోటాల పడ్డట్టుంది అది ఇక్కడెక్కడన్నా నేను పోన్లండి పోన్లేండి నా పర్పస్ అది కాదు న్యూ డోంట్ వరీ అబౌట్ ఇట్ మా రాష్ట్రమూర్తి గారు అవసరాలే అవసర నైవేద్యాలుంటాయి అవసర నైవేద్యాలను సదుబాటు చేసుకున్నట్టున్నారు ఐమ్ హ్యాపీ దట్ ఐ హమ్ హియర్ ఐ హోప్ యూ విల్ బి హ్యాపీ దట్ యు ఆర్ హియర్ విత్ మీ రైట్ నా ప్రొసీడ్ అంటే నేను ఏ టాపిక్స్ చెప్పారన్న దృష్టితో చూసే తప్ప వేరే కాదు అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటిది చెట్టు పుట్ట కమ్యూనికేట్ చేయవు పశుపక్షాదుల స్థాయి కన్నా మన స్థాయి చాలా అద్భుతంగా డెవలప్ అయింది ఏ సామర్థ్యం వల్ల క్లియర్ థింకింగ్ వల్ల క్లారిటీ వల్ల గోల్ వల్ల ఎఫెక్ట్ వల్ల ప్రభావాన్ని అధ్యయనం చేయటం వల్ల ఇతరులు వాళ్లు మాట్లాడినప్పుడు నాపై ఏ ప్రభావం ఉందో నేను గమనిస్తే నాది ఇతరులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకోవటం వల్ల ఈ పరస్పర సంబంధాలు అత్యద్భుతమైనటువంటి స్థాయిలో ఉంటాయి కాబట్టి ఇంక్రీజ్ లెవెల్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ కండక్టింగ్ వన్సెల్ఫ్ విత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కస్టమర్స్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు కంపెనీలో పనిచేస్తున్న ఇతరులతో కూడా మన సంబంధ బాంధవ్యాలు చక్కగా ఉండాలి ఇందాక ఆయన చూడండి ఓ హాఫ్ అన్ అవర్ నేను ఐదు స్పెండ్ వర్క్ ఫర్ ది కంపెనీ అన్నారు ఆయల్ ఇంప్రూవ్ మై రిలేషన్షిప్స్ అన్నారు కదా మరి ఎక్స్టర్నల్ కస్టమర్స్ అంటే ఎవరు ఔట్ సైడ్ పబ్లిక్ అదర్ దాన్ అవర్ కంపెనీ పీపుల్ విత్ we deal. మరి వీళ్లందరితో కూడా మన సంబంధాలు చక్కగా ఉంటాయి ఎప్పుడూ పర్సనల్ ఎఫెక్టివ్నెస్ యొక్క అవగాహనతో మనం కృషి చేసినప్పుడు పాజిటివ్ ఇంపాక్టు సెట్టింగ్ గోల్స్ ట్రస్ట్ ఫ్యాక్టర్ క్రియేటింగ్ విన్ రిలేషన్షిప్స్ సెల్ఫ్ మాస్టర్ ఏ ప్లాన్ ఫర్ పర్సనల్ సక్సెస్ ఉండాలి వర్క్ ప్లేస్ ఎటికేట్స్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ టైం మేనేజ్మెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అడ్రస్టింగ్ ఎమోషన్ సెట్ వర్క్ అనేటువంటి డీటెయిల్స్ ఇందులో ప్రధానంగా మనం గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే సర్వతో ృద్ది అర్థం చేసుకుందాం ఉదాహరణి బలహీనంగా సన్నగా ఉన్నానని అనుకుందాం ఎవరో పెద్ద మనిషి పిలిచి అరే రోజుకు అరగంట జిమ్ కు పోయి ఇట్లా నువ్వు మంచిగా పర్సనాలిటీ తయారవుతుందా అన్నాడు మంచివాడు చెప్పిండు అని రోజుకు పోయినా ఒక ఆరు నెలల పాటు చేసిన ఆరు నెలల తర్వాత కనబడ్డాడు ఏంది ఇట్లనో అన్నాడు నువ్వు చెప్పినవు చేసినా అరే మరి ఏడమచే సరే ఎడమ చేకూరు చేయాలి చెప్పలేదు కదా నువ్వు ఇంకో ఆరు నెలలన్నా ఆరు నెలలు కూడా చేయ చేసినా అరే రెండు చేతులు చేయాలె మలగడు ఏం చేతులు చేప చేసినావు కాళ్ళు ఇట్టున్నాయి అరే కాళ్ళు చేతులు మొత్తం చేయాలయా ముందు చెప్పేది నువ్వు చప్పు నీని తప్పండి అది నా అవగాహన లోపం నాకు తెలివితేటలు లేక వాణ్ణి నిందించడం సో అట్లా మనం దృష్టిలో పెట్టుకోవాలి సో పాజిటివ్ ఇంపాక్ట్ ఏమిటంటే సెట్ ఆఫ్ బిహేవియర్స్ దర్ బెనిఫిషియల్ అట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ చిరునవ్వుతో ప్రారంభించి చిరునవ్వుతో పనిచేసే తత్వాన్ని మాట ఇస్తే మాట నిలబెట్టుకునే తత్వాన్ని రిలయబుల్ పర్సన్ రెస్పాన్సిబుల్ పర్సన్ మాట తప్పడు అవసరం వస్తే ఆరు కాదు కదా రాత్రి పన్నెండు దాకా ఇక్కడే ఉండి పని కంప్లీట్ చేసిపోయేటువంటి నమ్మకస్తుడు దట్స్ వై ఐ ట్రీచ్ నీకు అర్థమవుతోంది సార్ నీ జైనా నువ్వు దుబ్బాయి నువ్వు పో మిగిలిన వాళ్ళు నలుగురు నచ్చిపెట్టుకుంటాగా నువ్వైతే వెళ్ళిపోనాయ అంటే నువ్వెంత ఎఫెక్ట్ తెలిసిపోయి నమ్మకం ఇంటిగ్నిటీ ఇప్పుడు ఈ నమ్మకం ఎప్పుడు ఏర్పడింది అనేక సందర్భాలలో గతంలో నీకు చెప్పిన పని బాధ్యతాయుతంగా చేశావు కాబట్టి పని ఉంటే ముందు నువ్వు గుర్తుకొస్తావు ఆయనకి అనేక సందర్భాలలో నువ్వు ఎన్నిసార్లు చెప్పినా చెడగొట్టావు కాబట్టి పని అంటే నిన్న ముందు బ్రాకెట్ల పెట్టి పక్కన పెడతాడు హౌ టు బీ ది టైప్ ఆఫ్ ఎంప్లాయీ హోమ్ సక్సెస్ఫుల్ కంపెనీస్ ఫైట్ టు కీప్ సరే ఈ రెండు కంపెనీలు ఒకటే కాబట్టి నేను మీ గురించి కాదు ఎక్స్ అనే ఒక కంపెనీ ఉంది వై అనే ఒక కంపెనీ ఉంది ఈ రెండింటికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది మీకు అర్థమైంది కదా కష్టపడి ఒక పదేళ్లు ఇక్కడ పైకొచ్చాడు ఒక ఆయన ఆయనకు ముప్పై ఐదు పేల రూపాయలు ఉదాహరణకు జీతం ఇస్తున్నారు ఆ పక్క కంపెనీ వాళ్ళు ఓ మనిషిని పంపించి ఏమంటాడు తెలిసిన పదేళ్లలా నీది యాభై వేలు జీతం అవ్వాలి ముప్పై ఐదు దగ్గరే ఆయన పెట్టిండు అరవై ఇస్తాను ఈ విషయం నినకు తెలిసింది ఈయనేమంటాడు చుడు ఒక పాలసీ ఫాలో అవుతున్న కారణం చేతి ఇలా అయింది గానీ నేను స్పెషల్ రికమెండేషన్ ఇచ్చి స్పెషల్ జోన్ క్రియేట్ చేస్తున్నా నీకు ప్రమోషన్ ఇవ్వమని చెప్తాను నీ ముప్పై ఐదు అవుతుంది ఒక్క సంవత్సరం ఒప్పకబట్టు అరవై వస్తుంది పదేళ్లు ఇక్కడ ఇంత కలిసి పనిచేసిన వాడివి ఈ స్నేహాన్ని ఈ సమయంగా ఉన్నటువంటి ఈ టీం ని వదిలిపెట్టుకుని ఇంకో చోటుకెళ్లి అక్కడి నిన్న ఎవరు కేర్ చేస్తారా ఉదాహరణకు అది ఒక ప్రాంతం వాళ్ళది ఇది ఒక ప్రాంతం వాళ్ళది లేక అది ఒక కులం వాళ్లు డామినేట్ చేస్తున్నారు ఇక్కడ ఒక కులం వాళ్లు డామినేట్ చేస్తున్నారు ఎన్ని ఇబ్బందులు పడతావు నీకు తెలుసా నన్ను అడిగితే ఐ డోంట్ వాంట్ యూ టు గో స్టే విటర్స్ ఎప్పుడు నువ్వు యూ విల్ ఫైట్ ఫర్ హీస్ డిటెన్షన్ నీకు అర్థమవుతోందని చెప్పింది అలా కాకుండా మేమే పంపిద్దామనుకున్నా నువ్వే పోతావా ప్లీజ్ నాయకర తొందరగా బో చాలా రోజులైంది ఆ నెల నుంచి చూస్తున్న నువ్వు పోతే ఇంకోటి తీసుకొద్దామని చెప్పి నువ్వు ఉన్నందుకు మాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి ప్లీజ్ గో బై అప్లైయింగ్ సెవెన్ హై పర్ఫార్మెన్స్ బిహేవియర్స్ ఇన్ దయర్ ప్రొఫెషనల్ లైఫ్ హై పర్ఫార్మెన్స్ బిహేవియర్స్ టేకింగ్ ఇనిషియేటివ్ చొరవ చొరుకు ముందడుగు వేసేటువంటి తత్వం స్టాండ్అట్ ఎట్వర్క్ ఔట్ స్టాండింగ్ ఉదాహరణకి స్టీఫెన్ కోవే చెప్పిన సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ లో బీ బిగిన్ విత్ ది ఎండ్ ఇన్ మైండ్ పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ think win win seek first to understand then to be understood synergize and shop in this world nenu gurinchi mari ram sarmoortikar evuna session teeskunnaraa ledha teeskunnaraa sir ledha kudarle rendu rojullo ekkadi bharatam avvali bhagavatham avvali ramayana avvali inka bhagavad gita kuda jerrinta cheppu sir kudarledu stand out at work mamottam team lo ithanandi first best career development is not always about moving up in the organization kevalam promotion lu maatrame vyaktigata samarthyaala pariksha ga leka bahumaanangamanam bhaavinchukodadu it's more about constantly improving yourself and getting the most out of your job and work life repoduna ee gunna chadooku telivi tetaliki koncham aalasyamaindi company lo ninnu gurtinchadaaniki but i think i will take care of it ante ida అసలు నీకు ఉద్యోగం ఎవరు ఇచ్చి ఉండవు నా తెలియదు ఇన్ని రోజుల నుంచి ఉన్నావు నీ ఇష్టం ఉంటావా పోతావా ఆర్ యూ వాంటెడ్ ఆర్ అన్వాంటెడ్ ఆర్ యూ డిపెండబుల్ ఆర్ నాట్ డిపెండబుల్ హౌ ది మేనేజ్మెంట్ రేట్స్ యూ టు స్టాండ్ అవుట్ ఇన్ అ గుడ్ వే యూ నీడ్ బి అవేర్ ఆఫ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వాట్ యూ థింగ్స్ సే అండ్ డూ నీ ఆలోచనలు నీ వ్యవహార శైలి నీ మాట తీరు నీ పనిచేసే సామర్థ్యం ఎలా ఉన్నాయో నీకు తెలియదని కాదు తెలిసి ప్రవర్తిస్తున్నావా లేదా అది అవేర్ ఆఫ్ ది కాన్సిక్వెన్సెస్ యాక్షన్స్ ఇన్ఆన్స్ ఇంటరాక్షన్స్ అండ్ రియాక్షన్స్ అని చెబుతాం థింక్ యూ క్యాన్ అండ్ యూ విల్ సక్సీడ్ థింక్ యూ కాంట్ అండ్ యూ విల్ సక్ భావం తద్భవతి పీపుల్ హావ్ కాన్ఫిడెన్స్ ఇన్ అజ్ ఓన్లీ వెన్ వ్యూ హావ్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ నాకు నా మీద నమ్మకం ఉంటేనే మీరు నన్ను నమ్ముతారు నాకు నా మీదే నమ్మకం లేకపోతే మిమ్మల్ని నన్ను నమ్మండి అని చెప్పే అవకాశం అధికారం నాకు ఇంకా వి గెయిన్ కాన్ఫిడెన్స్ వెన్ స్కిల్ అండ్ నాలెడ్జ్ గ్రో మేక్ సెల్ఫ్ డెవలప్మెంట్ ప్లాన్స్ టేక్ ఇనిషియేటివ్ డోంట్ వెయిట్ ఫర్ సమ్థింగ్ టు హ్యాపన్ మరో ఏదో కోసం ఎదురు చూస్తుండీ టేక్ ఇన్షియేటివ్ గత ఐదేళ్లలో ఒక కొత్త సర్టిఫికేట్ కోర్సు గానీ ఒక కొత్త డిగ్రీ గాని చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయద్దండి అంతకుముందు ఏం చదివా ఇప్పుడు ఏం చేసావు బిఏడ్ చేసిన అంటే ఏంది టీచింగ్ పోదామనా పో వద్దని కాదు అడిగినా ఊరికే అయ్యో ఊరికే తప్పే ఉందా చేయకూడదా ఇప్పుడు ఉదాహరణ నన్ను ఎవరైనా నీకు మేనేజర్ పోస్ట్ ఇస్తా అంటే వద్దు సారంట డెబ్బై రెండు వయసు అని కాదు నా టెంపర్మెంట్ టీచింగ్ ఐ లవ్ టు టీచ్ అర్థం కాదా ఇంకో పని నేను చేయను ఇన్కెపాసిటీ కాదది లవ్ ప్యాషన్ ఫర్ ఇట్ సార్ మీరెవరో చేయత్తారు అక్కడ ఉండవార్స్ ఏదైనా చేశారా ఒక్క నిమిషం కూర్చోండి రేపు వీళ్ళందరూ అదే ఏడు సంవత్సరాల అనుభవంతో ఉన్నారనుకుందాం అవునా ప్రమోషన్ కు ఒక ఇంటర్వ్యూ పెట్టారనుకుందాం ఈ బిజినెస్ కు సంబంధించి ఒక కోర్సు చేసిన వ్యక్తికి నేను ఒక తులం బరువు ఎక్కువేసి ప్రిఫర్ చేయాలా లేక ఏవి చదవకుండా ఐదేళ్ల క్రితం ఎక్కడ గొంగడు ఉందో అక్కడే గొంగడు ఉన్న వ్యక్తిని నేను ప్రిఫర్ చేయాలా మీరే చెప్పండి ఎస్ సార్ ను మీరేమనుకోకండి సార్ ఆయన గురించి చెప్పాను గారు విషయం ఎగ్జాంపుల్ వాడుకున్నాను ఆర్ యూ ట్యూన్డ్ ట్యూమ్ టు ది టాస్క్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంబీఏ చేస్తారనుకోండి ఎవరైనా యూ ఆర్ యాక్టివ్ యూ ఆర్ లెర్నింగ్ యూ ఆర్ లైక్ టింగ్ టు బి మోర్ యూస్ఫుల్ ఫర్ ది కంపెనీ యూ ఆర్ ఎక్వైరింగ్ ది క్వాలిటీస్ దట్ ఐ ఎక్స్పెక్ట్ యూ టు పొజెస్ వెన్ దీస్ ఛాలెంజింగ్ ఆపర్చునిటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గివెన్ టు యూట్స్ వాట్ ఐ లైక్ యూ 활신చండి కేంచాలు మిరేజ్ అందించుకోవచ్చు థింక్ అబౌట్ యువర్ వర్క్ యాస్ మోర్ దెన్ ఎ జాబ్ మిథర్జీ ఎంట్యూజియాజం అండ్ అటిట్యూడ్ థింక్ ఎక్సలెన్స్ అయా టైం లేదు ఇంకో టాపిక్ కూడా చెప్పాలి కాబట్టి డోంట్ వరీ తర్వాత వి చూసుకోవొచ్చుండిదంతా క్రియేట్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఫర్ యువర్ self సెట్టింగ్ గోల్స్ స్మార్ట్ स्पेసిఫిక్ మెజరబుల్ ఎచ్యూయబుల్ రియలిస్టిక్ టైంలీ ఆర్ టైం బాౌండ్ అంటే ఏమిటో ఎక్స్ప్లెయిన్ చేశాను క్రియేటింగ్ విన్ విన్ రిలేషన్షిప్ ఒకరు గెలవాలంటే ఇంకో రోడ్డు పోవాలనక్కర్లా ఇద్దరు గెలవాలి ఇద్దరు గెలవటం సంభవమా కొన్ని విషయాలలో సంభవం కొన్ని విషయాల్లో అన్ప్లెజెంట్నెస్ ని కనీసం తీసేస్తే ఆ విన్ విన్ రిలేషన్షిప్ ఉంటుంది సెల్ఫ్ మాస్టరింగ్ ఏ ప్లాన్ ఫర్ పర్సనల్ సక్సెస్ ఇండివిజువల్స్ కు ఆ రిసెప్టివిటీ క్యారెక్టర్ కాన్ఫిడెన్స్ కనుక ఉన్నట్టయితే సెల్ఫ్ మాస్టర్ వస్తుంది స్వీయ నిగ్రహము స్వీయ క్రమశిక్షణ ఇంకొకరెవరో చెప్తారు కాబట్టి ఆయన పొద్దున ఐదు గంటలకు లేవటం తనకు పొద్దున్నే లేస్తే ఏదో కాసేపు యోగా చేస్తే వాకింగ్ చేస్తే చదువుకుంటే అది చేస్తే చేస్తే ఆ రోజు ప్రశాంతంగా గడుపుతుందని ఎవరో వాళ్ళ నాన్ననో అమ్మనో చెప్పారు కాబట్టి అప్పటి నుంచి అది అలవాటుగా చేసుకున్నాడు అది క్రిక్షణ ఇవాళ ఈయన చెప్తే ఈ ఆయన చెప్తే ఆయన ఇంకొక ఆయన చెప్తే ఆయన చెప్పింది రోజుకొక స్టైల్ గా జీవించడం వల్ల కుదరదు కామన్ సెన్స్ ట్రై నాట్ టు బి టూ లౌడ్ అండ్ అన్ప్లసెంట్ अनवस गट्लांट वाल अफ्रेंडेटों स्ंग सैंट्यूम पे अंदर అదేదో మధ్య అడైన్మెంట్ వస్తుంది అదేదో సెంటు కొట్టుకుంటే అందరూ వెంటబడతారు అంటే ఏదది అదేదో అది టూత్పేస్ట్ రాసుకుంటే దగ్గరగా రా ఈ కమర్షియల్ వరల్డ్ మనని పిచ్చెక్కించి వెర్రివాళ్ళలా తయారు మనం డూడు బస్ అన్నలాగా తయారవుతున్నామే అంటే అండర్ ఎస్టిమేటింగ్ మై ఇంటెలిజెన్స్ ఇట్ మస్ట్ బి సెన్సిబుల్ అండ్ యూస్ఫుల్ అండ్ Mind your business, okay? Okay, okay, okay, okay. Speak with more confidence and listen carefully to build rapport. Analyze and utilize body language to your advantage. <laughs> Communication loo cover hai unto hundi. Time management nene jepayan ga abatti puru cha <laughs> apatan le du. Nene e stress <laughs> kriyetch che se no nao deli di ga abatti stress bari puru cha apakkar le du. Conflict resolution awasaraun. Oona? Oona, oona, oona, oona. Address emotions at work. Ayan e do pinchi kopa dadu. Antane moothi maatsukonu kutsu nanu. వాడు కాఫీ తీసుకొచ్చారు కింద చండాలి కాఫీ ఇట్లా ఇస్తాడు ఎవరి మీద కోపం ఎవరి మీద తీస్తున్నావు లర్న్ టు కంట్రోల్ యువర్ సర్ యుర్ ఎ గ్రోన్ అప్ మెచ్యూర్ ఇండివిజువల్ యూ కెన్ బిహేవ్ ఇన్ ఇర్రెస్పాన్సిబుల్ మ్యాన్ ఉదాహరణకు ఆయన ఏదో అన్నాడు ఆయన మీద కోపం వచ్చింది నాకు నేను రైట్ టు ఆయన తన అనుకుందాం కోపం తగ్గాక వెళ్లి సార్ ఇందాక మీరు అన్నారు కానీ అసలు బ్యాక్గ్రౌండ్ ఇది సార్ అరే అలా నా చెప్పలేదేమయ మీరు కోపంలో ఉన్నప్పుడు చెప్తే మీకు బాగుండదని చెప్పలేదు సార్ ఐఎం సారీ అంట అలా కాకుండా వెంటనే యూ హౌ మచ్ యూ హౌ మచ్ నువ్వెంత నువ్వెంత నువ్వు వచ్చి తొమ్మిది ఏళ్లైంది నేను వచ్చి ఎనిమిది ఏళ్లైంది నాకు రాకుండా నీకు ప్రమోషన్ ఇచ్చేందుకు ఇక్కడ కూర్చుని నక్క రా దిగుతున్నావు నీకుంటారా ఆయన నేను ఎవరో ఒకరే ఉంటారు కంపెనీలు ఇద్దరు ఉండరు నీకు అర్థమవుతుందని చెప్పేది ఎంత క్విక్ గా రీటైక్ట్ అవ్వచ్చు అండి టేబుల్ టెన్నిస్ ధర్మాన్ని కొట్టినట్టు కొట్టచ్చు మాట మీద మాట హీ మెచ్యూర్ ఎప్పుడు మాట్లాడాలి ఎవరితో మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఏ భాష వాడాలి ఆయన చిన్నప్పటి నుంచి ఇచ్చేసారు అట్లనే ఉంటాం సార్ అట్లనే ఉండి ఇట్లనే ఉంటావు వాట్స్ యువర్ యాటిట్యూడ్ అయిపోయింది 360 సిక్స్టీ డిగ్రీస్ అని మనం సర్కిల్ కు చెప్తామే అలా సర్వతోముఖాభివృద్ది సాధించిన వ్యక్తి నిజంగా తాను తనకు దేవుడిచ్చిన తెలివితేటల్ని తాను పదును పెట్టుకున్నటువంటి తెలివితేటల్ని తనకున్నటువంటి అవకాశాలను సద్వినియోగపరచుకుని ఎస్ ఐఎమ్ సంథింగ్ ఐ విల్ షో అని కాన్ఫిడెన్స్ లో చెప్పగలుగుతాడు అలాంటి వ్యక్తులు కావాలి సమాజానికి అంతే తప్ప మీ బావగాడున్నందుకు ఉద్యోగం వచ్చి బావమరుదున్నందుకు ఇంకోటయ్యి ఏంటది మీ కాంట్రిబ్యూషన్ ఏ అది అక్కడ ప్రధానంగా పర్సనల్ ఎఫెక్టివ్ తో లో సరేనా